జై గురుదత్త యోగ వాసిష్టం నిర్మాణ ప్రకరణ ఉత్తరార్ధం పదవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో ఉంటారు దశరథ మహారాజు సభలో వశిష్ట మహర్షి శ్రీరామచంద్రుడికి తత్వబోధ చేస్తూ అవిద్య ప్రసక్తి వచ్చినప్పుడు విపశ్చిద్జుతో తనకు అయిన సంభాషణ తెలియజేస్తూ విపశ్చిద్జు కూడా అవిద్య గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం ఆ సందర్భంలో ఆయన చెప్పిన శబోపాఖ్యానం తెలియజేస్తూ వశిష్ట మహర్షి చివరికి అన్నాడు విపశ్చిత్ రాజుని ఈ సభలోకి ఆహ్వానిద్దాం అతని ద్వారా అతని అనుభవాలు వింటే నీకు కూడా అర్థమవుతుంది అని చెప్పి విపశ్చిత్ ఆ సభలోకి ఆహ్వానించడం జరిగింది అప్పుడు విపసిచిత్ రాజు తన అనుభవాలన్నీ ఆ సభా సదులకు తెలియజేస్తూ తను రకరకాల జన్మలు ఎత్తడం ఒక బోయవాడి జన్మలో ఉన్నప్పుడు ఒక ముని పుంగవుడితో తనకి పరిచయం కావడం తెలియజేశాడు బోయవాడుగా ఉన్న విపశ్చిత్ ఆ మునితో జరిగిన సంభాషణలో ముని యొక్క అనుభవాలను విన్నాడు ఆ అనుభవాలలో ముని భ్రాంతిమయమైన దురవస్థలలోకి పడిపోవడం గురించి తెలియజేస్తుంటే బోయవాడి రూపంలో ఉన్న విపశ్చితరాజు ఆ మునిని అడిగాడు స్వామి మీలాంటి మహాత్ములు అలాంటి భ్రాంతిమయమైన దురవస్థలలోకి ఎలా పడిపోయారు ధ్యాన ప్రయోగం చేసి ఆ భ్రాంతిని ఎందుకు శమింపజేసుకోలేదు అని అప్పుడు ముని ఆ బోయేవాడికి సమాధానం చెప్పాడు నాయన ప్రళయం రెండు రకాలు ఒకటి క్రమిక ప్రళయం రెండవది ఆకస్మిక ప్రళయం క్రమిక ప్రళయం అంటే క్రమంగా వచ్చే ప్రళయం అలాంటప్పుడు ధ్యాన యోగాదులు చేసేందుకు అవకాశం ఉంటుంది ఆకస్మిక ప్రళయం అంటే హఠాత్తుగా వచ్చి దీంట్లో అలాంటి అవకాశం తక్కువ అదీ కాక ఆకస్మిక ప్రళయం వచ్చినప్పుడు ఆ సమయంలో నాకు ధ్యానం మాట గుర్తే రాలేదు అది కాల కాలమహిమ కదా ఇవన్నీ ఇట్లా ఉంచు రకరకాల సంఘటనలు నీకు నేను ఒక స్వప్నంలో జరిగాయి అని కథ చెప్పాను స్వప్నంలో అనుభవం ఉంటుంది అంటే బోయవాడన్నాడప్పుడు స్వామి మీరు ఈ లేనిపోని బొల్లి కబుర్లను నాకు ఎందుకు చెప్పినట్లు అంటే ముని సమాధానం చెప్తున్నాడు ఇవి వట్టి కథలు కావయ వీటిలో ఒక గొప్ప సందేశం ఉంది స్వప్న కథలు అన్నీ అసత్యం అనే మాట గట్టిగా తెలిస్తే దాన్ని బట్టి ఈ జాగ్రత్ ప్రపంచం కూడా భ్రమాత్మకమేనని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు దానివల్ల స్వప్నంలో అయినా మెళుకవలు అయిన దృశ్యమైన ప్రతీది భ్రమే అని తెలుస్తుంది అది తెలిస్తే వరుసగా ఈ భ్రమలన్నిటినీ అనుభవించే దృగ్రూపుడు ఒకడు ఉన్నాడని వాడు సత్యస్వరూపుడని వాడు నువ్వేనని తేలిపోతుంది దీనికోసమే ఈ కథలన్నీ చెబుతున్నాను ఇక పైకథ విను నేను స్వప్నప్రపంచంలో ఘోరాతిఘోరమైన జలప్రళయాన్ని చూస్తూ ఉండగానే క్రమక్రమంగా ఆ నీరు ఎండిపోవడం మొదలుపెట్టింది నేనొక పర్వతశిఖరం మీదకు చేరి ఉన్నాను నీరు తగ్గాక కాస్త ఇటు అటు తిరిగి చూడగా ఆ కొండ మీదే ఒక ముని ఆశ్రమం కనిపించింది నేను అక్కడికి వెళ్ళి ఆ ముని అనుమతితో ఆశ్రమంలో కొంచెం విశ్రమించాను బాగా బడలిపోయి ఉండడం వల్ల వెంటనే నిద్రపట్టింది ఆ నిద్రలో నాకు ఒక కళ వచ్చింది వెనుకటి భయభ్రాంతి వల్ల ఈ కలలో మళ్ళీ జలప్రలయమే కనిపించింది దాంతో నాకు దుఃఖం పెరిగిపోయి కలలోని కల భగ్నమై మెలకువ వచ్చింది అది ఒక కళలో అంతర్భాగమైన మెలకువ ఆ మెలకువలు నేనుక పదహారు ఏళ్ల కుర్రవాడిలాగా కనిపించాను కనిపించడమే కాదు అప్పటి నా అనుభూతి కూడా అదే అంతేకాదు ఆ స్వప్న ప్రపంచంలో తల్లి తండ్రి వంశ పరంపర అన్నీ ఉన్నాయి కొందరు బంధువులు కూడా ఉన్నారు అలాంటి బంధువులలో ఒక బంధువుగారి ఆశ్రమంలో నేను చాలా రోజులు గడిపాను ఆ సమయంలో నాకు పాత తత్వజ్ఞానం ఏది గుర్తుకు రాలేదు సాంగత్య బలం వల్ల అభ్యాస బలం వల్ల దామవ్యాల కటోపాఖ్యానంలోని జీవుడికి చెట్ట చివరి చేప జన్మ నాకు ఈ గ్రామీణ జీవజన్మ లభించింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఇక్కడ మూలంలో ఒక విచిత్రమైన పదప్రయోగం జరిగింది విస్మృతాదు మత్స్య నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట సర్గ ముప్పై శ్లోకం ఆనాటి గ్రామీణాభ్యాస బలం వల్ల వాడి మీనత్వంలాగా పాత విజ్ఞానమంతా మరుపున పడిపోయింది అని పైవాక్యానికి అక్షరార్థం ఇది సరిగ్గా అతకడం లేదు కనుక వ్యాఖ్యాత గారు కొద్దిగా సవరణ చేసి పైవాక్యంలోని తస్య అంటే వాడికి అనే పదానికి ాలకటోపాఖ్యానంలోని జీవుడికి అని అర్థం చెప్పాడు ఈ ఉపాఖ్యానం స్థితిప్రకరణంలో ఇరవై ఐదవ సర్గ నుంచి ముప్పై ఒకటవ సర్గదాకా సాగింది దానిలో శంబరుడనే రాక్షసుడు దామవ్యాలకటులనే ముగ్గురు మాయాజీవులను పూర్వవాసనలు ఏవీ లేకుండా ఉండేటట్టుగా సృష్టి చేశాడు అయినా సరే దేవాసుర సంగ్రామంలో వారికి ఇతర జీవుల సాంగత్యం కలిగి ఆ సాంగత్య బలం వల్ల కొత్త పోగై వారు జన్మ పరంపరలకు లోనై చివరికి బురదగుంటలో చేపపిల్లలై పుట్టారు సాంగత్య బలం అంతటి అధోగతిని కలిగిస్తుంది అనడానికి ఈ కథను ఇక్కడ కవి ఉపమానంగా తీసుకున్నాడు అలా అని మనం భావించవచ్చు ఇక అసలు కథలోకి పెడదాం ముని బోయేవాడితో అంటున్నాడు నేను ఆ గ్రామంలో మామూలు సాంసారిక బ్రాహ్మణుడై భార్యాపిల్లలు ఆస్తులు కుటుంబాచారాలు ఇవే ప్రాణంగా భావిస్తూ వంద ఏళ్ళు బ్రతికే ఒకనాడు ఆత్మతత్వజ్ఞానం కలిగిన ఒక సాధువు మా ఇంటికి అతిథిగా వచ్చాడు ఆయన ఆనాడు మా ఇంటిలో పడుక్కుని నానా దేశాల కథలు చెబుతూ ఆ సందర్భంలో ఒకచోట विस्तार तत्वबोध चर्व चिन्माकारी चगत कचति नोट स्थित प्रकरण उत्तरार्ध नूट नलभयर्ग नलभमूव श्लोक जगत् पदार्था की ఒక అంతం ఉంది కాగా ఈ జగత్తు మొత్తానికి కలిపి ఒక అంతం ఉంది అంతేకాదు ఈ జగత్తులోని ప్రతి పదార్థము మార్పును పొందుతున్నది కూడా కాగా ఈ జగత్తు మొత్తం కలిపి వికారశీలమై ఉంది వికారం అంటే మార్పు కానీ బాగా పరిశీలించి చూస్తే ఈ జగత్తు అంత శుద్ధ చన్మాత్రమే అంతకు మించి వేరే ఏది లేదు ఆ చన్మాత్ర స్థితిలో అంతంగాని మార్పుగాని లేనేలేవు ఆ చిన్మాత్రం తను యథాతథంగా ఉంటూనే ఈ జగత్తుగా కనిపిస్తోందో అన్నట్టుగా ఉంటుంది అని ఆ వృద్ధ సాధువు నాకు బహువిధారుగ తత్వబోధ చేశాడు ఆ మహాత్ముడి మహిమ ఏమిటో గాని నన్ను ఆవరించిన అజ్ఞానమంతా గడియలలోనే మాయమైపోయి నా పూర్వజ్ఞానం అంతా స్మరణకు వచ్చి మళ్లీ ధారణాయోగంలోకి ప్రవేశించాను నేను పూర్వం ఇలాంటి ధారణాయోగంలోనే మరో ప్రాణి శరీరంలో ప్రవేశించానని నాకిప్పుడు బాగా గుర్తుకు వచ్చింది నేను ఎవరి శరీరంలో ప్రవేశించుకున్నానో ఆ ప్రాణిని నేనిప్పుడు విరాట్ స్వరూపంగా భావించడం ప్రారంభించాను అలా భావిస్తూనే ఆ శరీరంలోంచి బయటకు రావాలని ప్రయత్నించాను కాని నాకు దారి దొరకలేదు అందువల్ల నేను ఆ ప్రాణిలో అంతర్గతంగా ఉంటూనే భరితమై విస్తరించి ఉన్న ఆ ప్రపంచంలో తిరుగుతూనే నాకు ఈ ప్రాణి ఎలాగైతే విరాట్ పురుషుడుగా ఉన్నాడో అలాగే ఈ ప్రాణికి వెలుపల మరొక విరాట్ పురుషుడు ఉండి ఉంటాడు కనుక ఈ విరాట్ పురుషుణ్ణే కాక ఆ విరాట్ పురుషుణ్ణి కూడా నేను చూడాలి అని ఆలోచించాను బయటకు వెళ్లే దారి మాత్రం కనిపించడం లేదు కదా అందువల్ల కొంచెం ఆలోచించి నా విరాట్పురుషుడి ప్రాణమే నేను అనే ప్రాణాహంభావధారణను నేను గట్టిగా బిగించను దాంతో నేను నా స్వస్థానాన్ని విడిచిపెట్టకుండానే ఆ విరాట్ పురుషుడి ప్రాణవాయువు వెంబడి ప్రయాణించి బయటకు వచ్చేశాను పువ్వును విడిచిపెట్టకుండానే బయటకు ప్రసరించే సువాసనలాగా ఉంది అప్పటి నా పరిస్థితి ఆ విధంగా బయటకు వచ్చిన నేను నా విరాట్ పురుషుడి బయట ఉన్న మరో ప్రపంచంలో ఇటూ అటు తిరగడం మొదలు పెట్టాను అలా తిరగడంలో ఒక కొండ గుహలో ఉన్న ఒక ముని ఆశ్రమానికి చేరాను అక్కడ ఒక ముని పద్మాసనంలోనే మరణించినట్లు ఉన్నాడు అతని శిష్యులంతా అతని చుట్టూ చేరి అతని శరీరానికి కాపలా కాస్తున్నాడు దగ్గరకు వెళ్ళి పరిశీలనగా చూద్దును కదా అక్కడ పడి ఉన్నది నా శరీరమే ఆ చుట్టూతా ఉన్నది నా శిష్యులే నేను పరకాయ ప్రవేశ విద్యతో ఎవడి శరీరంలోకి ప్రవేశించాను ఆ శిష్యుడు ఒక పక్కన పడుకుని ఇంకా మొద్దు నిద్ర పోతూనే ఉన్నాడు నా శిష్యుల లెక్కలో నేను ధారణ యోగంలోకి వెళ్ళి ఒక ముహూర్తం మాత్రమే అయింది ముహూర్తం అంటే రెండు ఘడియలు అంటే ఇంగ్లీషు లెక్క ప్రకారం నలభై ఎనిమిది నిమిషాలు నాకు నా పాత శిష్యుణ్ణి పలకరించాలి అని అనిపించలేదు పైగా నేను పూర్వం నా శిష్యుడి శరీరంలో ఉండగా సంపాదించుకున్న బంధువర్గం ఏమైపోయిందో చూడాలి అనే కుతూహలం కలిగింది దాంతో నేను మళ్ళీ ఆ శిష్యుడి హృదయంలోకే ప్రవేశించాను అలా ప్రవేశించాక నా వాసనల బలం పెరిగి నా బంధువుల కోసం చాలా వెతికాను అలా వెతుకుతూ ఉండగానే ఆ లోకానికి ఈ మాటు ఒక అగ్ని ప్రళయం దాపురించింది ఎంతటి అగ్ని అంటే కొండరాళ్లే కర్పూరపు బెళ్లల్లాగా మండిపోతున్నాయి మంటలు మహానుదులై ప్రవహిస్తున్నాయి నేను ఆ మంటల్లోనే గీరా గీరా తిరుగుతున్నాను అయినా అప్పటికి తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నాను కనుక స్థూల దేహాభిమానాన్ని వదిలిపెట్టి ఆతివాహిక దేహ నిశ్చయంతో ఉన్నాను కనుక నన్ను ఆ మంటలు ఏమాత్రమూ బాధించలేదు కాని ఆ భీభత్సమైన అగ్ని ప్రళయంలో తిరిగి తిరిగి నాకు అలసట వచ్చింది అప్పుడు ఇలా ఆలోచించాను ఈ విషయం నూట నలభై నూట నలభై ఒకటి సర్గాల్లో వస్తుంది నేను మరొకటి హృదయంలో ప్రవేశించాను ఆ హృదయంలో ఇదొక స్వప్నం దీనిలో నేను పరుగులు తీస్తున్నాను ఆయాసు పడుతున్నాను ఎందుకొచ్చిన ప్రయాస ఇది కనుక ఈ స్వప్నాన్ని వదిలేసి జాగ్రత్త అవస్థలోకి ప్రవేశించి హాయిగా ఉందాం అని ఆలోచించాను ఈ మాట విని బోయవాడు ఆ మునితో అడుగుతున్నాడు స్వామి స్వప్నావస్థ యొక్క తత్వమేదో తెలుసుకుందామని కదా మీరు మీ శిష్యుడి హృదయంలోకి ప్రవేశించారు అక్కడ ఏదో నిర్ణయం జరిగి ఉండాలి లేకపోతే మీరు దాంట్లోంచి ఎందుకు వెనక్కి వస్తారు కనుక దయచేసి ఆ నిర్ణయం ఏమిటో నాకు చెప్పండి అదీ కాక ఒక హృదయంలో కొండలు సముద్రాలు ముల్లోకాలు ఇలాంటివన్నీ ఉండడం ఏమిటి ఆ విషయం కూడా వివరించండి పోయేవాడు ఇలా అడిగితే ఆ ముని సమాధానం చెప్తున్నాడు నాయనా నేను నా స్వప్నాలను పరిశీలించి చూసుకున్నాను శిష్యుడు హృదయంలోకి ప్రవేశించి పాడి స్వప్నాలను పరిశీలించి చూసుకున్నాను దానివల్ల అన్వయ వ్యతిరేకాలు రొంటిచేత స్వప్నం అసత్యం అని తేలిపోయింది అన్వయ వ్యతిరేకాలు అంటే ఇది ఉంటే అది ఉంటుంది ఇది లేకపోతే అది లేదు అని ఆలోచించే విధానాలు ఇంతకు స్వప్నప్రపంచం అంటే ఏమిటి నామరూపాలే స్వప్నప్రపంచం అంతకుమించి అక్కడ వేరే ఏమీ లేదు ఆ సమయంలో అంత స్పష్టంగా కనిపించిన ఆ నామరూపాలు అప్పుడు కూడా లేనివే అని అవి ఉండడానికి తగిన కారణం లేదని నాకు బాగా అర్థం అయింది మరైతే జాగ్రత్ ప్రపంచం అంటే ఏమిటి అది కూడా నామరూపాల సమూహమే మరి ఇది ఎలా వచ్చింది ఉన్న ఆత్మచైతన్యమే నామరూపాలు కలదిగా రూపొంది నాకు స్వప్నంగా దర్శనం ఇచ్చింది ఆ సమయంలో నాకు అది జాగ్రత్త ఇప్పటి ఈ జాగ్రత్ ప్రపంచ రూపంలో నాకు కనిపించేది కూడా ఆత్మచైతన్యమేనని నాకు అర్థమైంది అప్పటి ఆ స్వప్నానికి ఇప్పటి ఈ జాగ్రత్ జగత్తుకి ఏమి తేడా లేదు అని కూడా నాకు అర్థం అయిపోయింది అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది అద్వితీయ పరమాత్మ ఒక్కడే వాడివి నువ్వే నీకు ఈ విషయం అనుభవంలోకి రాకపోవడానికి కారణం సంకల్పాలే ఉన్న సంకల్పాలన్నీ వదిలేస్తే ఎవడు మిగిలి ఉంటాడో వాడే అసలైన నువ్వు వాడికి దుఃఖం లేదు లోపల వెలుపల అనేవి లేవు అవధులు లేవు పోయేవాడు ముని చెప్పిన ఈ మాట విని అడుగుతున్నాడు స్వామి ఆలోచనే సంసారానికి కారణం అంటున్నారు మీరు ఆలోచనలకు కారణం పూర్వకర్మ కనుక సంసారానికి మూల కారణం కర్మే అని చెప్పాలి కనుక కర్మలు పూర్తిగా పోతే ఆలోచనలు పూర్తిగా పోవచ్చేమో అందువల్ల ఎటువంటి వారికి కర్మ ఉంటుంది ఎటువంటి వారికి కర్మ ఉండదు కర్మలేని వారికి కూడా ఆలోచనలు వాటి పరిత్యాగాలు ఉంటాయా అనే విషయం నాకు అర్థం కావడం లేదు దయచేసి వివరించండి స్వామి అన్నాడు బోయవాడి ఈ మాట విని ముని అంటున్నాడు నాయనా కొందరు పూర్వకల్ప జీవులు మహత్తరమైన ఉపాసనలు చేసి తత్వజ్ఞానాన్ని పొందేసి ఇంకా స్వల్పంగా ప్రారబ్ధ మిగిలి ఉండి ఈ కల్పంలో మళ్ళీ జన్మిస్తూ ఉంటారు అలాంటి వాళ్లకు ఈ జన్మలో పుట్టుకతోనే తత్వజ్ఞానం వంటపట్టేస్తుంది అలాంటి వాళ్ళు సామాన్యంగా ఈ సృష్టిలో అధికార పురుషులుగా నియమింపబడుతూ ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులు సనక సనందన కపిలాదులు ఈ కోపలోకి చెందినవారే ఇలాంటివారికి పూర్వకర్మ బంధకం కాదు కనుక ఇలాంటివారికి పూర్వకర్మ లేనట్టే లెక్క అయినా సరే వారు పూర్వాభ్యాస బలం వల్ల ఆలోచనలు కలిగిన వారి వలె వ్యవహరిస్తూ ఉంటారు అది జీవన్ముక్తుల లక్షణం దీనికి భిన్నంగా నేను బ్రహ్మను కాను అని భావించే జీవులందరికీ పూర్వకర్మ ఉంటుంది అయితే జీవన్ముక్తుల దృష్టిలో కర్మకు గాని కాని కర్మబద్ధులైన జీవులకు కాని యథార్థమైన అస్తిత్వం లేదు మనం తరంగాలను సుడిగుండాలను కూడా జలమాత్రాలే అని గుర్తించినట్లుగా వాళ్ళు ముక్తులు బద్ధులు స్వప్నము జాగ్రత్త ఇలాంటివి అని గుర్తిస్తారు కర్మశేషం మిగిలి ఉన్నా కూడా తత్వజ్ఞానులైన సనకాదులకు ఇది బంధకరం కావడం లేదు అటువంటి తత్వజ్ఞానం లేని ఇతర జీవులకు కర్మ బంధకరం అవుతుంది అందుకే బంధానికి మూల కారణం కర్మ కాదని పెద్దలు నిర్ణయించారు కనుకనే తత్వజ్ఞానాన్ని కలిగించే सत्शास्त्रस विषय नूट नलभ रेडव सर्गो वो सत्शास्त्रे शुद्ध चित्व दर्शन लिस्ट अद्दीस्ते सत्यस्थि जगत्नी जगत्ते चित्नी अर्थम अ विषय నాకు నా శిష్యుడి ఆనందమయ కోశంలో ఉన్నప్పుడు అనుభవపూర్వకంగా తెలిసాయి ఎందుకంటే అక్కడ నాకు నా వాసనలు నా శిష్యుడి వాసనలు అంతేకాక మా ఇద్దరికీ సంబంధించిన ఇతర వాసనలు అన్నీ కూడా కలిపి త్రిజగ్రూపంగా కనిపించాయి అవి ఉండేందుకు తగిన చైతన్య భిన్నమైన బాహ్య ప్రదేశమే అక్కడలేదు అయినా సరే అవి కనిపించాయి అవి అలా కనిపించడానికి కావలసిన కారణ సామాగ్రి కూడా అక్కడ లేదు అయినా సరే అవి కనిపించాయి దానిని బట్టి మూడు లోకాలుగా వాటిలో మూడు అవస్థలుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంత అసత్వ పదార్థమేనని నిజానికి ఈ కనిపించేది అంత శుద్ధ చైతన్యమేనని నేను అర్థం చేసుకున్నాను ఈ విషయం నూట నలభై మూడు నూట నలభై నాలుగు సర్గల్లో వచ్చింది అది కాక జీవుడు దృశ్యాలను చూస్తున్నాడు కదా ఎలా చూస్తున్నాడో కొద్దిగా ఆలోచించు జాగ్రత్త ప్రపంచంలో ఉన్నప్పుడు వాడు జ్ఞానేంద్రియాల ద్వారా దృశ్య పదార్థాలను చూస్తున్నాడు అవి నిజం అనుకుంటున్నాడు ఈ దశలో అంతరింద్రియమైన మనసు పనిచేస్తోందా లేదా అది పనిచేస్తూనే ఉంది బయట దృశ్య పదార్థాలు చూస్తున్న సమయంలోనే లోపల కొన్ని కొన్ని అనుభవాలను రేకెత్తిస్తోంది కూడా అయితే ఈ మానసిక అనుభవాలు అంత ప్రబలంగా ఉండవు వాడిపోయిన పూలలాగా కళాహీనంగా ఉంటూ ఉంటాయి బాహ్యేంద్రియాలు పూర్తిగా ముడుచుకుపోయి అవి లోపలికి తిరిగిపోయినప్పుడు అంతరింద్రియమైన మనస్సు బాగా బలం పుంజుకుని ప్రబలమైన అంతర్దృశ్యాలను अंतर्भावोद्वेगा अभवीं ई प्रबलत्व में भाग अंतरीय तरर्क बाह्येद्रिय सृष्टिचे अलायार द्वारा आ प्रपंचा चूस्त अभूति आज जीव क ఆ జీవుడు ఆ లోకాన్ని తనకంటే బయట ఉన్న ప్రపంచంగాను గట్టిగా ఉన్న స్థూల ప్రపంచంగాను చూస్తాడు జాగ్రత్త దశలో ఉండగా కూడా ఈ జీవుడు చేసిన పని ఇదే ఇంద్రియాల ద్వారా చూసిన దృశ్యాలు స్థూలమైనవి స్థిరమైనవి అనుకున్నాడు ఆ మాటే స్వప్న సమయంలో కూడా అనుకుంటున్నాడు కనుక దృశ్య పదార్థాలలో వాడి అనుభవానిక వచ్చే స్థూలత్వానికి నిజమైన కారణం ఎవరు అంటే వాడి ఇంద్రియాలే కానీ ఆ దృశ్య పదార్థాలు కావు కనుక నిజమైన స్థూల ప్రపంచం అంటూ లేనేలేదు అంటే పోయేవాడు అడిగాడు స్వామి స్వప్న సమయంలోని ఇంద్రియాలు చిత్త కల్పితాలు కనుక వాటి ద్వారా కనిపించే ప్రపంచంలో స్థూలత్వం లేకపోతే పోవచ్చు కాక జాగ్రద్దశలోని ఇంద్రియాలు మనఃకల్పితాలు కావు కదా వాటి ద్వారా కనిపించే ప్రపంచం స్థూల ప్రపంచం కాదు అనడం ఎలా అంటే ముందు సమాధానం చెప్తున్నాడు జాగ్రద్దశలో బాహ్యేంద్రియాలు ఎక్కడి నుంచి వచ్చాయి అవి చిదాభాసుడు అంటే జీవుడు తన మీద తను చేసుకున్న అధ్యారోప పరంపరలో భాగాలేనని పూర్వమే చెప్పుకున్నాం కదా కనుక అవి కూడా మనఃకల్పితాలే ఈ విషయం బాగా అర్థమయ్యేందుకోసం స్వప్న దృశ్యాలు కనిపించే విధానాన్ని మరో దృష్టితో వివరిస్తాను విను జాగ్ర దశలో బాహ్యేంద్రియాలు బాగా అలసిపోయినప్పుడు లోపల జీవుడు తన అంతరింద్రియాన్ని అంటే మనసును వెనక్కు గుంజుకొని హృదయస్థానంలో ఉన్న కొన్ని నాడులలోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించేటప్పుడు వాతపిత్త శ్లేష్మాలలోని శ్లేష్మధాతువుతో నిండిపోయిన నాడులలోకి ప్రవేశిస్తే అప్పుడు ఆ జీవుడు సౌందర్యమయాలు సౌకుమార్య పరిపూర్ణాలు అయిన ఆహ్లాదక సన్నివేశాలను చూస్తాడు ఉదాహరణకు వెన్నెల నిండిన ఆకాశం కలువలు విచ్చిన కొలను ఉత్సవాలలో ఉల్లాసంగా ఉండే సుందరంగులు నోరూరించే వంటకాలు విలాసవంతమైన భవనాలు కనువిందు చేసే నదీ సంగమాలు ఇలాంటివన్నీ ఆ సమయంలో కనిపిస్తాయి ఇక ఆ జీవుడు పిత్తరసంతో కూడిన నాడులలోకి ప్రవేశిస్తే అప్పుడు అతనికి కనిపించే దృశ్యాలన్నీ ఉగ్రంగా తీక్షణంగా ఉంటాయి ఉదాహరణకు నిప్పుమంటలు కాళ్ళు కాలే ఇసుక దెబ్బలు మండే సూర్య సూర్యగోళాలు భయంకరమైన క్రూర మృగాలు ఇలాంటివన్నీ అప్పుడు వాడికి కనిపిస్తాయి ఆ జీవుడు వాతతత్వంలోకి నిండిన నాడులలోకి ప్రవేశిస్తే వాడికి కనిపించే దృశ్యాలన్నీ గందరగోళంగానూ విచిత్రంగానూ ఉంటాయి ఉదాహరణకు కదలిపోయే భూమి పుడుగుల మ్రోతలతో మారుమ్రోగే కొండ గుహలు కుమ్మరివాడి చక్రం వంటే సాధనాలు లేకుండానే గిర గిర తిరిగే కొండలు గాలిలోకి ఎగిరే గుర్రాలు పక్షుల మీద ప్రయాణం చేసే వింత జీవులు ఆకాశంలో తిరిగే యక్ష గంధర్వాదులు భయంతో గడగడలాడిపోతూ ఉండే ఆడపిల్లలు తను ఏదో పాడుబావిలో పడిపోయిన సన్నివేశాలు తను స్వయంగా చట్లను కొండలను పెకలించి పైకెత్తుతున్న దృశ్యాలు ఇలాంటివన్నీ అప్పుడు వాడికి కనిపిస్తాయి సామాన్యంగా ఏనాడీ కూడా ఒకే ఒక ధాతురసంతో నిండి ఉండడం జరుగుదు ధాతురసాలు ఎప్పుడూ కూడా సంకరంగా సంచరిస్తూ ఉంటాయి ఆయా సాంకర్యాలతో ఉండే పాళ్ల భేదాలను బట్టి ఆయా నాడులలో సంచరించే జీవుడికి కనిపించే దృశ్యాలు మారిపోతూ ఉంటాయి అవి అంతులేనన్ని రకాలుగా ఉంటాయి ఆ విచిత్రాలను వర్ణించడం కష్టం పెద్ద కొండనే వర్షధారలలో వడగళ్ళులాగా కనిపించవచ్చు కొండలు మాట్లాడుతున్నట్టు పచ్చని చెట్లే తగలిబడిపోతున్నట్లు సముద్రంలో రాళ్లగుట్టలు పేరుకున్నట్లు సప్తరుషు మండలం పగిలిపోతున్నట్లు ఇలా రకరకాల స్వప్నాలు కనిపించవచ్చు ఇలా కొంతసేపు స్వప్నాల హడావిడి జరిగాక ఆ జీవుడు హృదయ ప్రాంతంలోనే ఉన్న పురీ అనే నాడిలోకి ప్రవేశిస్తాడు ఈనాడి హృదయ కోశానికి చుట్టూతా ఉండే పక్క కొసలు కలుచుకునే చోట ఉంటుంది పురీతత్ అనే పేరు మాత్రం మూలకర్త చెప్పలేదు ఒక బిలం అని మాత్రమే అన్నాడు దానిలోకి ప్రవేశించేసరికి ఆ జీవుడికి ఇటూ అటు కదిలే చోటు మిగలదు అందుచేత అతనికి ప్రాణ సంయోగం వల్ల కలిగే చలనం అక్కడ స్తంభించిపోతుంది అందుచేత మట్టి ముద్దలాగా పడి ఉంటాడు అదే సుషుక్తి అవస్థ ఇలా కొంతసేపు జరిగేటప్పటికీ శరీరం లోపల అన్నరసాలలో కొన్ని మార్పులు వచ్చి పురీతత్తులో ఉన్న జీవుడికి కదిలే సొందు దొరుకుతుంది అప్పుడు ఆ జీవుడు ఆనాడిలోంచి బయటపడి మళ్ళీ ప్రాణసంపర్కంతో చలనాన్ని పొంది స్వప్నంలోకి ప్రవేశిస్తాడు ఇలా జరగడంలో జీవుడు రకరకాల నాడులలో రకరకాల క్లేశాలను అనుభవిస్తూ రకరకాల దృశ్యాలను చూస్తూ ఉంటాడు ఇదంతా దేనివల్ల వాతాపిత్తలేష్మాల సంచారాల భేదం వల్ల జాగ్రత్త దశలో ఉన్నప్పుడు ఇంద్రియాల ప్రభావాల వల్ల రకరకాల దృశ్యాలను చూస్తున్నాడు స్వప్నంలో ఉన్నప్పుడు వాతపిత్త శ్లేష్మాల ప్రభావాల వల్ల రకరకాల దృశ్యాలను చూస్తున్నాడు అంతే తేడా జాగ్రత్త దశలో ఇంద్రియాల ద్వారా జీవుడు చూసే దృశ్యాలలో గారడీ వంటి దృశ్యాలు కూడా ఉంటాయి కొంతమంది జీవులకు వాతపిత్తాది దోషాలు మరీ ఎక్కువైతే ఎవడూ గారడీ చేయకుండానే వాడు ారడీ వంటి దృశ్యాలను చూసేస్తూ ఉంటాడు అలాంటి వాళ్లను ఇతరులు పిచ్చివాళ్ళు అంటే అనవచ్చు కాని వాళ్ల అనుభవంలో వారికి అది సత్యం దీనిని బట్టి ఏం తేలిందంటే సద్భూతమివ భాసతే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట సర్గ డెబ్భై ఐదవ శ్లోకం స్వప్నంలోనూ జాగ్రత్తలోనూ కూడా ఆ జీవుడు వాతాది ధాతువుల ప్రభావం వల్ల ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూస్తున్నాడు అది దానర్థం నిజంగా ఉన్నది చిత్ తత్వం ఒకటే ఇంద్రియాలన్నీ ఆ చిత్ తత్వం మీద మనస్సు చేసిన ఆరోపణలే కనుక జాగ్ర దశలో ఇంద్రియాల ద్వారా కనిపించే దృశ్యాలకు ప్రత్యేకమైన అస్తిత్వం ఏది లేదు ఈ విషయాలన్నీ నా శిష్యుడి స్వప్న దశను పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఇది నూట నలభై ఆ పైన ఏమి జరిగింది అంటే ముని సమాధానం చెప్తున్నాడు నాయన ఆ విధంగా నేను అతని జీవచైతన్యంతో నా సూక్ష్మశరీరాన్ని కలిపివేసి ముందుకు సాగుతూ ఉండగా ఉన్నట్టుండి పెద్ద సుడిగాలి మొదలైంది ఆ గాలి పెరిగి పెరిగి మొదట్లో చెట్లు తరువాత ఇళ్ళు ఆ తరువాత కొండలు కూడా గాలిలో కొట్టుకుని రాసాగే ఇదంతా ఏమిటా అని పరిశీలిస్తే నా శిష్యుడు నాడుల్లోకి ప్రవేశించిన అన్నరసాలు పొంగులెత్తి వాటిలో చిన్న చిన్న కణాలు ఎగిరిపడుతుంటే నాకది పర్వతవర్షంగా కనిపిస్తోంది అని అర్థమైంది కాని నేను ఆ పీడకు తట్టుకోలేకపోతున్నాను కొద్దిసేపట్లోనే నేను ఎటూ కదల లేక బిగిసిపోయాను చీకటి కమ్మేసినట్టు చైతన్యం బిగిసిపోయినట్లు ఒక అనుభూతి కలిగింది అదే సుషుప్తి దశ కొంతసేపటికి నాడులలోని అన్నరసాలు జీర్ణమై తగ్గాయి కొలను కలుగ విచ్చుకున్నట్లుగా నాలో చైతన్యం మళ్ళీ మెల్లి మెల్లిగా విచ్చుకుంది అది విచ్చుకుంటున్న కొద్దీ నేను స్వప్నలోకి స్వప్నంలోకి ప్రవేశించసాగాను అంటే నేను విశ్రాంతి రూపమైన సుషుప్తిలోంచి స్వప్న రూపమైన నిద్రలోకి ప్రవేశించాను ఎప్పుడైతే చైతన్యం వికసించిందో ఆ వెను చైతన్యానికి సహజసిద్ధమైన జగద్దృశ్య రూపం మళ్లీ మొదలు అయింది తల్లి కడుపులో బిడ్డ మొలిచి పెరిగినట్లుగా సుషుప్త దృశ్యం అనే కడుపులో నుంచి జగద్దృశ్యం శ్రేకులు విప్పుకోసాగింది అంటే బోయవాడు అడుగుతున్నాడు స్వామి ఇదేమిటి సుషుప్తి దృశ్యం అని అంటున్నారేమిటి సుషుప్తిలో దృశ్యాలుంటాయా ఎక్కడైనా అదీ కాక మీ శిష్యుడి నాడులలో మీరు సంచరిస్తున్నప్పుడు కొత్తగా జగద్దృశ్యం పుట్టింది అంటున్నారేమిటి మీరు అంటే ఇప్పుడు కనబడుతున్న ఈ జగత్తు ఇటు మీ దశలోంచి పుట్టే జగత్తు కంటేనో ఇటు మీ స్వంత సుషుప్తి దశలోంచి పుట్టిన జగత్తు కంటేనూ కూడా భిన్నంగా పుడుతోంది అని మీ అభిప్రాయమా ముని అంటున్నాడు నాయన పుడుతోంది కనిపిస్తోంది ప్రకాశిస్తోంది అనే మాటలకు అర్థం ఏమిటో ఆలోచించు లోకంలో ప్రజలంతా ఈ మాటలను వాడుతున్నారు వాళ్ళంతా ద్వైత భావంలో కొట్టుకుపోతున్న వాళ్ళే వాళ్ళు ఈ మాటలకు అర్థం ఏమిటి అని ఆలోచించరు నువ్వు కొంచెం ఆలోచించు మాబూటి వాళ్ళం వ్యాకరణ శాస్త్రపరంగా ఆలోచిస్తాం మీరు లోక వ్యవహారపరంగా ఆలోచిస్తారు ఎలా ఆలోచించినా లోతుగా చూస్తే ఈ మాటలన్నిటికీ ఒకటే అర్థం ఏమిటి అర్థం ఉన్నది అని ఉన్నది ఎప్పుడు ఉంటుంది దానికి పుట్టుక లేదు నాశనము లేదు దానికి పుట్టుక కానీ నాశనము కానీ కనిపిస్తున్నాయి అంటే అవి అజ్ఞానం వల్ల కనిపిస్తున్నాయని వాటికి నిజమైన అస్తిత్వం లేదని అర్థం చేసుకోవాలి ఆ దృష్టితో చూసినప్పుడు సర్వసత్తాత్మకం బ్రహ్మ సర్వసత్తాత్మకం జగత్ విధయ ప్రతిషేధాశ్చ వదతత్రలగంతికే నిర్వాణ ప్రకరణం ఉత్తరార్థం నూట నలభై సర్గ పంతొమ్మిదవ శ్లోకం పరబ్రహ్మ సర్వసత్తాత్మకమే జగత్తు సర్వసత్తాత్మకమే సర్వసత్తాత్మకం అంటే అస్తిత్వం కంటే మరొకటి లేనిది అలాంటప్పుడు ఉంది లేదా అనే మాటలు అటు పరబ్రహ్మకు గాని ఇటు జగత్తుకు కానీ ఎలా అన్వయిస్తాయో చెప్పు అంటే పోయేవాడు అన్నాడు స్వామి మరి లోకంలో ఉంది లేదు అనే వ్యవహారం ఎలా కనిపిస్తోంది అంటే ముని అన్నాడు యా నామశక్తి కాచిత్సాయాస్తిస్తి తస్మాత్తదాత్మ తద్బ్రహ్మా తథవాత్మతాత్మకం నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధం నూట నలభై ఆరవ సర్గ ఇరవయవ శ్లోకం ఆ పని మాయాశక్తి వల్ల జరుగుతుంది అది ఒక విచిత్రమైన శక్తి అది పరబ్రహ్మలోనే ఉందంటే ఉంది లేదంటే లేదు అజ్ఞాన దృష్టిలోంచి చూసినప్పుడు ఆ మాయాశక్తికి పరబ్రహ్మ ఆధారం కనుక ఆ శక్తి పరబ్రహ్మ స్వరూపమే अंटे आ मायाशक्ति विजृंभ्रह्म उहातम विचित्र शक्तु नि विज्ञ दृष्टि तो चूस्ते अवैत बुद्धि लेक मस्तिवे अंदवल आशक्तिदे उ లేదంటే లేదు అని నేనన్నాను తత్వవేత్తల దృష్టిలో జాగ్రత్త దశలు కనిపిస్తున్నప్పుడు కూడా లేనివే అంటే వాటికి రూపం ఏమాత్రం లేదు సృష్టి ప్రారంభంలో జగ్రూపం యొక్క పరిస్థితి కూడా అంతే సృష్టిలో అంతర్భాగంగా ఉండే స్వప్నాది దశలకు ద్రష్ట జీవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఒకే ముద్దగా తీసుకుంటే దీనికి ద్రష్ట ఎవరు పరబ్రహ్మే ఈ మాటలన్నీ సృష్టిని అంగీకరించి మాట్లాడుతున్నాం జ్ఞానదృష్టి కలిగినప్పుడు అంటే సృష్టికి అస్తిత్వమే లేదు అని తేలిపోయినప్పుడు జీవుడు అనే ద్రష్ట బ్రహ్మ అనే ద్రష్ట ఎక్కడ మిగులుతారు అలా మిగలనప్పుడు ఆ శిష్యుడి ప్రపంచం నా ప్రపంచం ఇప్పుడు కొత్తగా పుట్టే ప్రపంచం అనేవి ఒకటా వేరా అని తేల్చి చెప్పడం ఎలా దీనికి ఏ సమాధానం చెప్పినా దృష్టి భేదం మీదే ఆధారపడి ఉంటుందని తప్ప స్వతంత్రమైన సమాధానమే ఉండదు కనుక ఆ విషయాన్ని అక్కడికి వదిలిపెట్టి పై సంగతి చెబుతాను విను ఇది నూట నలభై ఆరవ సర్గలో వచ్చింది ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది ఈ సర్గలో వ్యాధుడు వేసిన ప్రశ్నల్లో సుషుప్తి దృశ్యం నుంచి జగదృశ్యం వచ్చింది అంటున్నారు కదా సుషుప్తిలో దృశ్యాలు ఎలా ఉంటాయి అనే ప్రశ్న కూడా ఉంది దానికి మూలంలో సమాధానము చెప్పలేదు అది స్పష్టమేనని మూలకర్త భావం అయి ఉండవచ్చు సుషుప్తి కాలంలో చిదాభాసరూపమైన అహంవృత్తి లయించిపోతుంది కనుక జ్ఞానం శుద్ధంగా మిగిలిపోయి తన ఎదురుగా ఉన్న అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది అంటే ఏమీ తెలియడం లేదు అనే అనుభూతిని కలిగిస్తుంది కాని అక్కడ వేరే ఇంద్రియాదులు లేవు కనుక ఆ అనుభవం అప్పుడు వ్యక్తం కాకపోయినా మెలకువు వచ్చాక స్మృతిగా బయటకు వస్తుంది కనుక అజ్ఞానమే సుషుప్తి కాలంలోని దృశ్యమని దానిలో నుంచి జగద్దృశ్యం వికసిస్తుందని मन अर्थं चुवाल शंकर भगवत्घुवास विडंबना सुतऊत शुद्धो प्रकाशे नागवश्ल्लोक चिताभासुड़ आडंबरम जाग्रस्वाल సుషుప్తి దశలో అతడు లయించిపోతాడు కనుక శుద్ధజ్ఞానం అవిద్యను ప్రకాశింపచేస్తుంది అనే ఈ వాక్యమే ఇందుకు ప్రమాణం ఈ విషయాన్ని గ్రహించుకుని ఇక ముని చెప్పే స్వానుభవ వివరణలోకి మళ్ళీ ప్రవేశిద్దాం ముని చెప్తున్నాడు ఆ విధంగా నేను సుషుప్తిలోంచి బయటకు వచ్చేసరికి భూగోళపు ఇరుసురేఖ యొక్క కోణం మారినప్పుడు సముద్రంలో మునిగిపోయిన పాత పట్టణం ఏదో పైకి లేచినట్లుగా ఉన్నట్లుండి కొత్త ప్రపంచం కనిపించడం మొదలుపెట్టింది నేను ఆ ప్రపంచాన్ని వింతగా చూస్తూ ఉండగానే దాంట్లో నాకు నా స్వగ్రామం కనిపించింది అలానాటి నా భార్యాపుత్రులు బంధువులు అంతా కనిపించారు వాళ్ళని చూసేసరికి నాకు ప్రాణం లేచి వచ్చినట్లయి వాళ్ళందరినీ కౌగలించుకుని మురిసిపోయాను నాయన చూసావా అప్పటి నా పరిస్థితి అప్పటికి నాకు ఇంకా తత్వజ్ఞానం స్థిరపడలేదు అందువల్ల పాతవాసనలో నా మనస్సును జయించేశాయి ఇప్పటి స్థితిలో అయితే అలా జరిగి ఉండేది కాదు ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో అప్పటికి నా పరిస్థితి అలాగా ఉండేది విడిగా కూర్చొని ఆలోచించుకుంటున్నప్పుడు పరబ్రహ్మతత్వం అంతా విస్పష్టంగానే ఉండేది కాని పాతవాసనలు వచ్చి మీద పడ్డప్పుడు మాత్రం మనసు ఉయ్యాలలాగా ఊగిపోతూ ఉండేది నీ పరిస్థితి అంతే గట్టి సాధన చేస్తే కాని ఈ స్థితిని దాటలేం స్వామి మీరు చెప్పింది నిజం నా మనసు ఉయ్యాలలు ఊగుతోంది ఇంకా కొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి మీరు స్వప్నం అసత్యమని దానిలాగానే జాగ్రత్త ప్రపంచం కూడా అసత్యమని చాలాసార్లు చెబుతున్నారు కానీ ప్రామాణికులైన శాస్త్రజ్ఞులు బేకువఝామున వచ్చిన స్వప్నాలు ఫలిస్తాయని అంటున్నారు ఉదాహరణకు వేకువ వేకువఝామును వచ్చిన కళలో ఏనుగు ఎక్కినట్లుగా కనిపిస్తే మరునాడు జాగ్రత్త ప్రపంచంలో మంచి లాభం వస్తుంది అంటున్నారు అనుభవంలో కూడా ఇది నిజమే అనిపిస్తోంది మళ్ళీ ఏ అర్ధరాత్రి సమయంలోనూ వచ్చిన ఫలితం ఏమీ లేదని వాళ్ళు అంటున్నారు దీనిని బట్టి స్వప్నంలో కొంత భాగం సత్యమని కొంత భాగం అసత్యమని స్వప్న శాస్త్రజ్ఞులు చెప్పినట్లు అవుతోంది కదా మరి మీరు స్వప్నం మొత్తం అసత్యం అంటున్నారేమిటి దీనికి ముని సమాధానం చెప్తున్నాడు వేకువఝామున స్వప్నాలే కాదయ్యా మరికొన్ని స్వప్నాలు కూడా సత్యాలేనని ప్రసిద్ధి ఉంది ఉదాహరణకి స్వప్నేశ్వరి ఉపాసన అనే ఉపాసన ఉంది ఆ ఉపాసన చేసిన వాళ్ళకి రాబోయే సంఘటనలు అన్నీ ముందుగానే స్వప్నంలో కనిపిస్తాయి అని ఉంది ఆ ఉపాసన చేసేవాళ్లకు అలాంటి అనుభవాలు కూడా చాలా ఉన్నాయి కానీ లోతుగా ఆలోచిస్తే అలాంటి అనుభవాలకు అసలైన కారణం వాళ్ళ విశ్వాసమే ఎవరికి ఆ ఉపాసనల మీద ఆ శాస్త్రాల మీద విశ్వాసం అచంచలంగా ఉంటుందో వాళ్లకు ఆ ఫలితాలు నిశ్చయంగా కలుగుతున్నాయి ఎవరి విశ్వాసం కొంచెం వదులు వదులుగా ఉంటుందో వాళ్లకు వచ్చే ఫలితాలు అనిశ్చయంగా ఉంటున్నాయి దీనిని బట్టి తేలుతున్న విషయం ఏమిటంటే స్వప్నలోకజాగ్రల్లోకాలకు మధ్యగల సంబంధం విశ్వాసాధీనమే కాని స్వతసిద్ధం కాదు నిర్మోహమాటంగా చెప్పాలంటే నిర్వహణ ప్రకరణం ఉత్తరాార్థం నూట నలభై ఎనిమిదవ సర్గ నాలుగవ శ్లోకం ఇదంతా కాకతాళీ అన్యాయం తప్ప మరొకటి అయ్యేందుకు వీలు లేదు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది కాకతాళీ అన్యాయం అంటే ఇంగ్లీష్లో ఫ్లూక్ తాళీ అంటే తాటిపండు తాటి చెట్టు మీద తాటిపండు బాగా పండి రాలడానికి సిద్ధంగా ఉంది సరిగ్గా ఆ సమయానికి ఒక కాకి వచ్చి దాని మీద వాలింది ఆ పండు రాలనే రాలింది దీనిని దూరం నుంచి గమనించిన ఓ పెద్ద మనిషి ఆ బండకాకి వాలేసరికి ఆ తాటిపండు రాలిపోయింది అని ప్రకటించాడు నిజానికి పండు రాలడానికి కాకి వాలడానికి కార్యకారణ సంబంధం లేదు యినా అది ఉన్నట్లు భ్రాంతి కలుగుతోంది ఇలాంటి సందర్భాన్ని న్యాయం అంటారు ఇక ముని చెప్పిన మాట నాయన ఇంతకు చెప్పవచ్చినది ఏమిటంటే స్వప్న శాస్త్రాలు అన్నీ కాకతాళీయన్యాయం మీద ఆధారపడి నడుస్తుంది కనుక స్వప్నంలో కొంత భాగం సత్యమే అనే ఆలోచన सरीका कनुक नबहिना सीति पदार्थ केचन क्वचि संवेका जगद्रूपै यथे तथा स्थिता निर्माण प्रकरण उत्तराध नोट नलभनमदर्ग एडव श्लोक कनुक सिद्धांत येमटी अंटे అటు లోపల ఉండే స్వప్నంలో కాని ఇటు బయట ఉండే జాగ్రత్తలో కానీ సత్యమైన పదార్థాలనేవి ఎప్పుడు ఎక్కడ లేనే లేవు ఉన్నది చైతన్యం ఒకటే అదే ఆయా జగత్తుల రూపాలుగా ఎలా కావాలనుకుంటే అలా ఉంటుంది కాబట్టి కరిగిన నీతికి పేరుకున్న నీతికి ఎంతమాత్రం భేదం ఉందో జాగ్రత్ స్వప్న సుషుప్తులకు మధ్య అంతే భేదం ఉంది ఇది మనస్సుకు పడితే మిగిలిన సిద్ధాంత విషయాలు అన్నీ మేము నీకు పూర్వం చెప్పినవే కనుక మళ్లీ చెప్పవలసిన పని లేదు ఇది నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది సర్గలలో వస్తుంది ఇది విని బోయవాడు అడుగుతున్నాడు స్వామి బాగా చెప్పారు ఇక ఆ పైన మీ అనుభవం ఏమిటో చెప్పండి అన్నాడు అంటే ముని చెప్తున్నాడు నాయన నాకు నా భార్యా పిల్లలు కనిపించారు చెప్పాను కదా నేను వాళ్ళ మోహంలో పడిపోయి ఏ రకమైన తత్వచింతన లేకుండా పదహారు సంవత్సరాలు గడిపేశాను ఇలా ఉండగా ఒకరోజున ఒక తేజస్శాలి అని వృద్ధముని మా ఇంటికి అతిథిగా వచ్చాడు నేను ఆయనకు సేవ చేస్తూ చేస్తూ ఒక ప్రశ్న వేశాను వృద్ధమునీశ్వర సామాన్యంగా పెద్దవాళ్ళు ఎవడి పుణ్యం వాడిదే ఎవడి పాపం వాడితే అంటారు కదా పుణ్యం చేస్తే సుఖం వస్తుందని పాపం చేస్తే దుఃఖం వస్తుందని అంటారు కదా కానీ కరువు కాటకాలు మొదలైనవి వచ్చినప్పుడు దేశంలో అందరికీ ఒకేసారి ఒకే రకమైన దుఃఖం వచ్చి పడుతోంది కదా మీద ఇది జరగాలంటే ఇన్ని లక్షల మంది కూడా పూర్వం ఎప్పుడో ఒకప్పుడు ఒకే సమయంలో ఒకే రకమైన పాపం చేశారు అని చెప్పాలి కదా ఇది అసంభవమైన విషయంగా కనిపిస్తోంది మరి వీరందరికీ ఒకేసారి ఒకే దుఃఖం రావడానికి కారణం ఏమిటి అని నేను ఆ వృద్ధముని అడిగాను అని ఈ బోయవాడితో మాట్లాడుతున్న ముని చెప్పాడు అప్పుడు ఆ వృద్ధముని నా ప్రశ్న విని నా వంక విచిత్రంగా చూసి ఓ ఎదురు ప్రశ్న వేశాడు ఆ వృద్ధముని బోయవాడితో మాట్లాడుతున్న మునితో వేసిన ప్రశ్న నాయన నీకు సదసద్వివేకం గల అంతఃకరణం ఉంది కనుక దాని సహాయంతో ఈ దృశ్యమాన ప్రపంచ సన్నివేశాలకు వెనకాల ఉన్న కారణం ఏమిటో తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నావు మంచిదే కాని ఆ అంతఃకరణాన్ని దేని సహాయంతో తెలుసుకుంటున్నావు ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక నేను అయోమయంగా చూశాను అని చెప్తున్నాడు ముని బోయవాడితో వృద్ధముని ఒక క్షణమాగి మళ్ళీ ఇలా అన్నాడు నాయన బాగా గుర్తు తెచ్చుకో మౌలికంగా నువ్వు ఎవడివో ఎక్కడి వాడవో ఇక్కడికి ఎందుకొచ్చావో ఈ దృశ్యం ఏమిటో ఇందులో ఉన్న సారం ఏమిటో అన్నీ గుర్తు చేసుకో బాబు ఏమి గుర్తు రావడం ఇదంతా ఒక స్వప్నమే అనే మాట నీకు గుర్తు రావడం నువ్వు ఒక స్వప్న జీవివే నేను ఒక స్వప్న జీవినే ఇది నీకు అర్థం కావడం లేదా ఈ దృశ్యం అంతా సరిగ్గా చూడు ఇది చిన్మాత్ర చిన్మాతత్వం యొక్క విస్తారం మాత్రమే చిన్మాత్రం యొక్క లక్షణం విచిత్రమైనది ఆ చిన్మాతత్వం ఎక్కడ ఏది ఉంది అనుకుంటే అక్కడ అది ఉంటుంది అందుకనే స కారణత్వకల స కారణం అకారణత్వక అవమకారణం నిర్వాణ ప్రకరణం ఉత్తరాార్థం నూట నలభై తొమ్మిదవ సర్గ పదిహేడవ శ్లోకం అది ఈ దృశ్యవస్తువులన్నిటికీ కారణం ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే కారణమే ఉండదు మనం ఇప్పుడు భావించే సమష్టి వ్యష్టి భావన కూడా ఆ చిన్మాత్రం మీదే ఆధారపడి ఉంది ఎలాగంటే మనమంతా కలిసి ఒకనొకటి స్వప్నలోకంలో జీవిస్తున్న జీవులం కనుక వాడు మనకు విరాట్ పురుషుడు వాడి స్వంత దృష్టిలో వాడు విరాట్ పురుషుడు కాదు అది మనం మన దృష్టితో చేస్తున్న కల్పన వాడి దృష్టిలో వాడు వ్యష్టి పురుషుడే కాగా ఒక్కొక్క వ్యష్టి పురుషుడు ఒకనొక జీవబృందానికి విరాట్ పురుషుడు అవుతున్నాడు ఈ విరాట్ పురుషుడి మనస్సులో కలిగే సంకల్పాలను బట్టి తత్ఫలితంగా వాడి నాడులలో కలిగే ధాతురసంచార భేదాలను బట్టి వాడి లోపల ఉండే జీవ బృందానికి వ్యష్టిగా కాని సమష్టిగా కాని సుఖ దుఃఖాలు వచ్చి పడుతున్నాయి నువ్వు చెప్పిన కరువు కాటకాది సన్నివేశాలకు కారణాలు ఆ విరాట్ పురుషుడి నాడులలోని ధాతువుల కల్లోలలే కనుక స్వప్నమయమైన ఈ ప్రపంచంలో ఉండే కుండలు మొదలైన పదార్థాల వెనుక మట్టి ముద్ద వంటి కారణాలు ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ ప్రపంచం మొత్తాన్ని కలిపి చూస్తున్నప్పుడు దీని వెలకాల సరియైన కారణం కనిపించదు కారణం లేకుండా పుట్టే పదార్థాన్ని సత్యపదార్థంగా అంగీకరించడానికి వీలు లేదు కనుక ఉన్నది చిన్మాత్ర పరబ్రహ్మమే గాని జగత్తు కాదు స్వప్న ప్రపంచం వరకు ఇది సులభంగానే అర్థం అవుతుంది జాగ్రత్త ప్రపంచం దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు చెప్పిన యుక్తి సరిపోదేమో అనిపిస్తూ ఉంటుంది కానీ విచారించి చూస్తే స్వప్నాన్ని అనుభవించే విధానము జాగ్రత్తను అనుభవించే విధానము రెండు ఒకటే దీనిని బట్టి అవి రెండూ జన్మించే విధానాలు కూడా ఒకటే అని బ్రహ్మవేత్తలు గ్రహించారు దానిని బట్టి జాగ్రత్ ప్రపంచం కూడా అద్వితీయ మయమేనని వారు నిశ్చయించారు జయ గురుదత్త